శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చదివి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీపమనబడు ఆరవ ప్రకరణములో నూట ముప్పై శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం నూట శ్లోకంలో నిత్య నివృత్తిత అని వచ్చింది మాయా సత్తు కాదు అసత్తు కాదు స్వరసభ్యాం విలక్షణం అని దానికి ఏమన్నారు అనిర్వచనీయం అన్నారు యుక్తితో చూసినట్లయితే అనిర్వచనీయం ఉంది కానీ విద్యా దృష్టితోనే అనగా జ్ఞాన దృష్టితోనే విద్వద్ అనుభవానుసారంగా విచారించినట్లయితే ఈ మాయా తత్కార్యము తుచ్చమున్నది ఎందుకనంటే నిత్య నివృత్తిత అని చెప్పినాడు అది నిత్య నివృత్తిమే ఎప్పుడూ లేదది ఏ కాలం నందు కూడా లేదు నిత్య నివృత్తి అంటే ఏమిటి ఆ విషయంలో మనకు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు టిప్పణం ఇచ్చి చెప్తూ ఉన్నారు డెబ్బై ఎనిమిదవ టిప్పణం చూడండి నివృత్తి నాం బాధ నివృత్తి అంటే బాధ ఒక రకంగా నివృత్తి అంటే లయ రూప నివృత్తి అత్యంత నివృత్తి అని ఈ విధంగా కూడా చెప్పబడింది శాస్త్రంలో నివృత్తి అంటే లేకుండా పోగుట అభావం దానికి నివృత్తి అంటారు ఈ అభావము ఈ నివృత్తి లయ రూప నివృత్తి ఉంటుంది అత్యంత నివృత్తి ఉంటుంది ఉదాహరణకు ఉప్పును నీటిలో కరిగించినట్లు ఏమైంది అది లేకుండా పోయింది ఇప్పుడు ఉప్పు యొక్క స్వరూపం మనకు తెలియబడుతుందా లేకుండా పోయింది లేకుండా పోయింది అంటే ఇది పూర్తి అనే అని తాత్పర్యం కాదు లయ రూప నివృత్తి అయింది అంటే దాన్ని మరిగించి సైఫాన్ పద్ధతిలో ఆ ఉప్పును మళ్ళీ తీయవచ్చు అంటే నాశనం కాలే అత్యంత నివృత్తి కాలే లయమైంది అంతే అదేవిధంగా సకల జీవుల యొక్క అనుభవానుసారంగా సుషిప్తులో అంతఃకరణము లేదు నివృత్తమైంది అంటే నాశనమైందేనా కాదు లయమైంది లయం ఎక్కడైతుంది ఏది యస్మాత్ ఉత్పత్తి తస్మిన్నేవ విలీయతే ఇది ఏది దేని నుంచి ఉత్పన్నమవుతుందో అది దాని అందే లయమవుతుంది అనేటువంటి నియమానుసారంగా అజ్ఞానం యొక్క కార్యమే కాబట్టి అంతఃకరణము మళ్ళీ అజ్ఞానం అందే లయమైంది అంతేగాని నాశనం కాలేదు సుశుప్తిలో అంతఃకరణం జ్ఞానం కలిగినప్పుడే నాశనం అవుతుంది అప్పుడు దానికి అత్యంత నివృత్తి అనాలే జ్ఞానం చేతి ఎప్పుడైతే నాశనం అవుతుందో అప్పుడు అత్యంత నివృత్తి అనాలే అయితే ఆ అజ్ఞానంలో సుశుప్తి ఏ కదా ఇది లయ రూప నివృత్తి అంటారు ఉప్పు నీటిలో లయమైంది ఇది లయలోపు నివృత్తి అంటారు కానీ రజ్జు ఎందు సర్పము రజ్జు యొక్క జ్ఞానం చేత నివృత్తమైంది గ్రాంత స్థలంలో అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత రజ్జు నివృత్తం అయింది నివృత్తి అంటే అత్యంత నివృత్తి అనబడుతుంది నివృత్తి అన్నా అభావం బాధ అన్నా ఈ పర్యాశబ్దాలు అయితే ఈ బాధ కూడా రెండు రకాలుగా ఉంటుంది బాగా జాగ్రత్తగా వినండి ఈ విషయం కేవలం పండిత్ పీతాంబర్జీ వారే చెప్తారు మళ్ళీ ఎవ్వరు చెప్పరుగా దీని ఇంకా విస్తారంగా వేదంత బాల మొదటి ఉపదేశంలో చివరిలో చెప్పినాడు సర్వదు నివృత్తి పరమానంద ప్రాప్తి అనేటువంటి మోక్షం యొక్క లక్షణాన్ని చేస్తూ అక్కడ సర్వదుఖాల యొక్క నివృత్తి అంటే ప్రాప్తి అంటేంది అంటే నిత్య నివృత్తిదే నివృత్తి అయింది యొక్క నివృత్తి అంటే నిత్య నివృత్తిదే నివృత్మైంది పరమానంద ప్రాప్తి అంటే నిత్య ప్రాప్తందే ప్రాప్తమైంది అని చెప్తూ విస్తారంగా చెప్పినాడు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే వేదంత బాల మొదటి ఉపదేశంలో చివరిలో చూడండి ఇక్కడ సంక్షేపంగా చెప్తున్నాడు చూడండి డెబ్బై ఎనిమిదవ క్షిపణం నివృత్తి నాం బాధకాహే నివృత్తి అనగా బాధ అందరు బాధ అంటే ఏదో దుఃఖం కలిగింది విపత్తు ఎదురైంది ఆపత్తి ఎదురైంది బాధలంటే బాధలయ్యా అని అంటారు కదా అవి కాదు దుఃఖాలంటే ఇక్కడ బాధ అర్థం కాదు బాధ అంటే మీకు అందరికీ తెలుసు కదా మిథ్యత్వ నిశ్చయమునకు బాధ అందురు లేదా త్రైకాలిక అభావ నిశ్చయమునకు బాధ అందురు ఇది బాధ యొక్క లక్షణాలు అంటే మూడు కాలాల్లో లేనే లేదు అనేటువంటి నిశ్చయం ఏదైతే ఉందో ఇది అంటారు ఈ బాధ రెండు ప్రకారాలుగా ఉంటుంది విషయ రూప బాధ లేదా విషయ రూప నివృత్తి రెండవది విషయీ రూప నివృత్తి విశ్వభేదైతే సో బాధ దోభాంతి కాహా ఈ భేదం చేత బాధ రెండు ప్రకారములు ఉన్నది బాధ అన్న నివృత్తి అన్న ఒకటే అని తెలుసుకున్నాం కదా విషయ రూప నివృత్తి విష రూప నివృత్తి ఇట్లా రెండు రకాలుగా ఉంటుంది మొదటిది అవిద్య తత్ కార్యక రజ్జు విషయ సర్పకే తినే కాలమే వ్యవహారిక అభావకే న్యాయ అధిష్టాన బ్రహ్మ విషయ తినే కాలమే జో పారమార్థిక అభావే సో విషయ రూప బాధ హై ఉదాహరణ సైతంగా చెప్తున్నాడు రజ్జు ఎందు సర్పం యొక్క ప్రతీతి అయింది అనుకో ఆ సర్పము వ్యవహారికమా మరి సత్యం ఉండాలి వ్యవహారికంగా పుట్టాల్లో అక్కడ ఇక్కడ మనకు పాములు కనపడతాయి ఆ వ్యావహారిక సర్పాలు రజ్జు ఎందు కనపడేది వ్యవహారికం కాదు కదా నిజమైన పాము కాదు కదా మరేమిటి వ్యవహారిక అభావాత్మకమైనటువంటి పాము అంటే ప్రాతిభాషికము అని అర్థం ఆ రజ్జు ఎందు కనపడేటువంటి నాకు వ్యవహార సత్తా లేదు ప్రాతిభాషిక సత్త ఉన్నది అంటే వ్యవహారిక అభావం ఉన్నది పాము కనపడుతుంది కానీ వ్యావహారికమైన పాము కాదు ప్రాతిభాషికమైన పాము రజ్జుయందు పాము కనపడినప్పుడు వ్యావహారిక సర్పం ఉన్నదా లేదు ఏమున్నది అభావమున్నది అయితే ఆ రజ్జుయందు ఎప్పుడైనా భూతకాలంలో గానీ వర్తమానంలో గానీ భవిష్యత్తులో గానీ వ్యవహారిక సర్పము ప్రతీతి అవుతుందా వ్యవహారిక సత్తా చేత త్రైకాలిక అభావం ఉన్నది ఏమంటాం మనము బాధ అంటాం అందుకని రబ్జుయందు సర్పం యొక్క నివృత్తి వ్యవహారిక సత్తా మూడు కాలాల్లో అభావం ఉన్నది ప్రాతిభాషిక సత్తా చేత కనపడుతుంది కానీ వ్యవహారిక సత్తా గాని పారమార్థిక సత్తా గాని త్రైకాలిక అభావం ఉన్నది అదేవిధంగా ఈ అవిద్య గాని అవిద్య కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచము గాని ఎక్కడుంది ఇది అధిష్టాన బ్రహ్మ ఉంది బ్రహ్మనందు ఉంది ప్రతీతి కూడా అవుతుంది అనుభవం కూడా ఉంది అహం అజ్ఞహ అహం నా జానామి అహం బ్రహ్మ నా జానామి అనే అజ్ఞానం యొక్క అనుభవం సకల జీవులకు ఉన్నదా లేదా ఉన్నది మరి ప్రపంచం ఒక ప్రతీతి అవుతూనే ఉంది ఐవిద్యా కాబట్టి ఉన్నది కానీ పారమార్థిక సత్తాచేత అత్యంత అభావం ఉన్నది మూడు కాలాల్లో లేదు ఇప్పుడు జగత్తు మాయా వ్యవహారిక సత్తాచేత ఉన్నవి కానీ బ్రహ్మం వలె పారమార్థిక సత్తా దృష్టితో చూసినట్లయితే పూర్వము లేదు ఇప్పుడు లేదు భవిష్యత్తులో ఉండబోదు త్రైకాలిక అభావం ఉన్నాయి అందుకే చాలా మంది ద్వైతవాదులు శంకరుల వారి యొక్క మతం పట్ల శంకలు ఉంటారు సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే వేదాంతము ఈ జగత్తు లేదు బ్రహ్మ సత్యం జగన్మిత్య అని చెప్తుంది కదా జగన్మిథ్య అనే శబ్దాన్ని తీసుకొని ద్వైతవాదులు భ్రమలో పడ్డారు ఏమి ఈ వేదాంతులు జగత్తు లేదు జగత్తు లేదు అట్లా ఇంత మంచిగా కనపడుతుంటే లేదని ఎట్లా చెప్తారయ్యా అని ఈ విధంగా అంటారు కానీ వేదాంతం యొక్క తాత్పర్యం వాళ్ళకి తెలియదు లేదని ఏ అభిప్రాయంతో చెప్పింది మిథ్య ఏ అభిప్రాయంతో చెప్పింది పారమార్థిక దృష్టితో లేదని చెప్పింది వ్యవహారిక దృష్టితో లేదని చెప్పలేదు నిత్యా ఉన్నది సర్వలోక అనుభవం ఉన్నది మరి ఈ అనుభవాన్ని అపలాభం అయితే రాదు కనపడత లేదంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఎదురుగా ఘటం ఉన్నది ఘటం లేదు అని అంటే ఎవరైనా ఒప్పుకుంటాడా ఎవడు ఒప్పుకోడు ఉంది కానీ పారమార్థిక దృష్టితో అత్యంత అభావం నిత్య నివృత్తి ఉన్నది మూడు కాలాల్లో లేదు ఏ విధంగా రజ్జుయందు వ్యవహారిక సత్తా సర్పము మూడు కాలాల్లో లేదో అదేవిధంగా అధిష్టాన బ్రహ్మవనందు ఈ అవిద్య లేదా మాయా దాని కార్యమైనటువంటి ఈ జగత్తు దే అధిక ఇది కూడా పారమార్థిక సత్తా చేత మూడు కాలాల్లో లేదు అభావం ఉన్నది అభావానికే నివృత్తి అనే శబ్దాన్ని ప్రయోగం చేస్తున్నాము ఇక్కడ అంటే మూడు కాలాల్లో అభావం ఉన్నదంటేమన్నట్లు మూడు కాలాల్లో నివృత్తం ఉన్నది అంటే నిత్య నివృత్తమే కదా పోనీ ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేదంటే అది నిత్య నివృత్మని చెప్పడానికి రాదు కానీ ఇది ఏ కాలంలో కూడా లేదు కదా అందువల్ల ఇది నిత్య నివృత్తం చెప్పడం జరిగింది ఇది స్వరూపం చేత ఈ జగత్తు గానీ జగత్ కారణమైన అజ్ఞానం గానీ పారమార్థిక దృష్టి చేత అత్యంత అభావం ఉన్నది అత్యంత నివృత్తం ఉన్నది నిత్య నివృత్తి ఉన్నది ఇదే ఏం నివృత్తి అంటే విషయ రూపం నివృత్తి లేదా విషయ రూప బాధ అంటారు జానికి ఇక సదాహి విద్యమాన అవిద్యాధికే ఉక్త అభావుక నిశ్చయ రూపజో బాధ సో విషఈ రూప బాధే ఇక్కడ బాగా తెలుసుకోండి విషయీ రూప బాధ అంటే ఏమిటి ఇది మూడు కాలాల్లో లేనే లేదు అనేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బాధ స్వరూపం చేత అది లేదు అది అది విషయ రూప బాధ ఇది మూడు కాలాల్లో లేనే లేదు అనేటువంటి త్రైకాలిక అభావం యొక్క జ్ఞానం గలిగిన తర్వాత ఏదైతే నిశ్చయం అది విషయీ రూప బాధ అంటారు అంటే ఇప్పుడు ఈ విషయ రూప బాధకు విషయం ఎవరు అని అంటే మొదలు తెలుసుకున్నటువంటి విషయ రూప బాధ అందుకే దానికి విషయ రూప అన్నారు జ్ఞానోత్తర కాలంలో ఏ మూడు కాలాల్లో లేదనేటువంటి నిశ్చయం రూప ఇది విషయీ రూప అన్నారు విషఈ అంటే విషయీకరించున్నది తెలియజేయున్నది తెలియబడేది విషయము తెలుసుకునేది విష మూడు కాలాల్లో లేదు అనేటువంటి నిశ్చయాత్మక బుద్ధి జ్ఞానము ఏదైతే ఇది విషయ రూప బాధ ఈ జ్ఞానానికి ఈ విషయ రూప బాధకు విషయం ఎవరు మొదలు తెలుసుకున్నటువంటి మూడు కాలాల్లో లేదు లేదు అంతేగాని లేదని నిశ్చయం లేదు కదా ఇంత దగ్గర లేదని శాస్త్రం చెప్తుంది మహాత్ముల అనుభవం ఉన్నది కానీ నీకు నిశ్చయం కాలే మరి శాస్త్రం ద్వారా మహాత్ముల అనుభవం ద్వారా ఏదైతే తెలియబడుతుందో ఈ ప్రపంచము మూడు కాలాల్లో లేదు నేతి నేతి అత అన్యదార్థం నేహ నానాస్తి కించన ఇత్యాది నిషేధ వాక్యాల చేత ప్రపంచం యొక్క అత్యంత అభావము తెలియబడుతుంది కానీ ఇది మనకి ఇంకా అనుభవానికి రాలే ఇంకా మనకు నిశ్చయం కాలే మనకు నిశ్చయం కానంత వరకు అది విషయ రూప బాధ మనకు ఎప్పుడైతే నిశ్చయం అవుతుందో అది విషయ రూప బాధ గురు శాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాత శ్రవణాదు సాధనలు చేసిన తర్వాత ఏదైతే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం చేత బాధ అయిందో ఇదే అపరోక్షిక బాధ అంటారు ప్రాత్యక్షిక బాధ అంటారు ఈ బాదా విషయ రూప బాదా ఇక శాస్త్ర మహాత్మ అనుభవానుసారంగా ఉన్నటువంటి మనకు పరోక్షంగా ఉన్నది వినపడుతుంది ప్రపంచం అత్యంత అభావం ఉన్నదని ఇది విషయ రూప బాధని అంతే కానీ ఎప్పుడైతే మనకు నిశ్చయం అవుతుందో అప్పుడు విషయ రూప బాధ అన పడుతుంది ఈ విషయ రూప బాధకు విషయం ఎవరు తెలుసుకున్నావు అంటే ఇంత దగ్గర శాస్త్రాలు అత్యంత అభావం ఉన్నది ప్రపంచం అనేది చెప్తుందో దాన్నే నిశ్చయం అంటే ఇప్పుడు ఈ నిశ్చయాత్మక విషయ రూప బాధకు విషయం ఎవరు పూర్వం ఉండినటువంటి విషయ రూప బాధయే అందువల్ల మొదలు విషయ రూప బాధ మరి జ్ఞానోత్తర కాలంలో త్రైకాలిక అభావం నిశ్చయ రూప బాధ ఎప్పుడైతుందో అది విష రూప బాధ ఇంత తేడా ఉంటుంది జాకా ప్రకాశ హోవే సో విషయ్ కయ్ అసలు విషయం అంటే ఏమిటి విషయి అంటే ఏమిటి చెప్తున్నాడు ఏది ప్రకాశింపబడుతుందో ఏది తెలియబడుతుందో అది విషయము అనబడుతుంది జో ప్రకాశ కరనే వాళ్ళ హోవే సో విషయి కయ్యహాయ్ ఏది ప్రకాశిస్తుందో ఏది తెలుసుకుంటుందో అది విషయి అనబడుతుంది ఉదాహరణకు ఘటమున్నది అయం ఘట అని తెలియబడుతుంది ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు అంటే నేత్రం లేదా ఘట జ్ఞానం ఈ జ్ఞానము చేత ఘటము తెలియబడింది అప్పుడు జ్ఞానము దానికి ప్రకాశకం ఘటము ప్రకాశ్యము అయింది ఆ ప్రకాశ్యము తెలియబడింది ఘటము విషయం ప్రకాశించున్నది జ్ఞానము ప్రకాశకము అది విషయీ అనబడుతుంది అట్లే ఇక్కడ జ్ఞానోత్తర కాలంలో త్రైకాలిక అభావ నిశ్చయం ఏదైతే ఉందో ఇది విషయీ రూప బాధ అన ఈ బాధకు విషయం పూర్వము నిత్య ఆ ప్రపంచమే విషయమైంది ఇక్కడ ఆ మూడు కాలాల్లో లేదు అనేటువంటి నిత్య ప్రపంచమే జ్ఞానోత్తర కాలంలో విషయ రూపం నిశ్చయం ఏదైతే ఉందో దానికి అది విషయమైంది ఎందుకు మూడు కాలాల్లో లేదు అని నిశ్చయమైంది ఇప్పుడు అంటే పూర్వము నివృత్తమే ఉన్నది ఎప్పుడు లేనే లేదు లేనే లేదని నిశ్చయమైంది ఇప్పుడు అంతే ద్రోణంచ భీష్మంచ జయ రథం చర్ణం తోధ వీరాన్ మయాంష్టం జిమ వ్యధిష్ట యుద్ధ స్వ జేత శిరణేశ్ కృష్ణుడు ఏమని చెప్పాడు అర్జున్తోని హే కృష్ణ ఈ ద్రోణుడు భీష్ముడు కర్ణుడు ఈ యోధాన యోధులు వీళ్ళంతా నా బలగమ్ము నా బంధువులు నా ఆప్తులు నాకు పూజ్యులు గురువులు వీరు నేను ఎందుకు చంపాలి అని సంకోచిస్తున్నావా సంకోచించకు వాళ్ళని నేను ఎప్పుడో చంపినా అన్నాడు మయా హతాన్ నా చేత ఎప్పుడో చంపబడ్డారు వాళ్ళు ఆ చచ్చిన వాళ్ళనే చంపమయ్యాను అంటున్నాడు ఇక్కడ వాసుదేవ నిహతం జనజయో అని సంక్షేప శారీరకంలో ఈ దృష్టాంతం ఇచ్చినాడు వాసుదేవుని చేతనే హతమైపోయాం ఎప్పుడో ఆ శ్రీకృష్ణుని చేత హతమైనటువంటి వాళ్ళనే మళ్ళీ అర్జునుడు చంపాడు అంతే అంటే పూర్వమే చంపబడ్డారు పూర్వమే లేరు వాళ్ళు లేని వారిని లేనట్టుగా చేశాడు అంతే ఏం లేదు అట్లే ఇక్కడ ఈ ప్రపంచం పూర్వమే నిత్య నివృత్తం ఉన్నది ఆ నిత్య నివృత్తిమైందే ఇప్పుడు జ్ఞానం చేత నివృత్తమైంది పూర్వం ఉండి ఇప్పుడు నివృత్తం కాలే పూర్వమే నివృత్తి ఉన్నది పూర్వమే నివృత్తం ఇప్పుడు మళ్ళీ జ్ఞానం చేత నివృత్తమైంది ఇది విషయ రూప నివృత్తి పూర్వమే నివృత్తి ఏదైతే విషయ రూప నివృత్తం అహం బ్రహ్మాస్మి ఇసు నిశ్చయ రూపు తత్వజ్ఞానికే ఉత్తర క్షణమే హోనేహారి మేరే విషే తేన్ కాల్ అవిద్యవర్ ప్రపంచే తీన్ కాళ్ళు మే అని ఉండాలి అహం బ్రహ్మాసమే అప్రతిబద్ధ దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం ఎప్పుడైతే అవుతుందో అప్రతిబద్ధ అనే శబ్దం ఎందుకు పెట్టాలి అంటే ఇంతదనక ప్రతిబంధకాలు ఉండే కదా జ్ఞానానికి అసంభావన విపరీత భావన ఇత్యాదులు ప్రతిబంధకాలు ఉండే ఆ అసంభావన విపరీత భావనలు తొలగిపోయి నివృత్మయ్యి ఇప్పుడు దృఢ జ్ఞానం అయింది దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం యొక్క లక్షణం ఏమని చెప్పుకున్నాం విచార చంద్రోదయంలో అసంభావన విపరీత భావన రహిత బ్రహ్మాత్మకి ఏకతాక జో నిశ్చయ్ సో దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానకయ్యే అంటే ప్రతిబంధకాలు లేనటువంటి నిశ్చయాత్మక జ్ఞానం అసంభావన విపరీత భావనలే ప్రతిబంధకాలు అటువంటి అప్రతిబద్ధ దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఏమనిశ్చయం అవుతుంది తనకి మేరే విషయ్ తినే కాలమే అవిద్య ఆర్ ప్రపంచం నహి హే నాయందు ఈ అవిద్య గాని అవిద్య కార్యమైనటువంటి దేహాదిక ప్రపంచం గాని మూడు కాలాల్లో లేదు ఇదివరకు పూర్వము లేకుండే ఇప్పుడు లేదు భవిష్యత్తులో ఉండబోదు తత్వ మది వాక్యోత్ సమ్యగ్ధి జన్మ మాత్ర అవిద్య సహకార్యన నాశీద భవిష్యతి ఓ ఇట్లాంటి అవుతుంది ారులు సురేశ్వరాచారులు అంటారు బృహదర్ణిక వార్తీకంలో తత్వం వచ్చాది మహావాక్యాలను చక్కగా గురుముఖ ద్వారా శ్రవణం చేసి మరి ఏకాంతంగా మననము నివిద్యాసనలు తత్వం పదార్థ శోధన హోతపోత భావన ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏమో అవిద్యా సహకారి ఏ అస్థి భవిష్యత్ పూర్వం లేకుండే ఇప్పుడు లేదు ముందు ఉండబోదు అనేటువంటి త్రైకాలిక అభావం నిశ్చయం అవుతుంది ఎప్పుడు జ్ఞానోత్తర కాలంలో అయితే ఈ నిశ్చయము ఏదైతే అయిందో దీనికి విషయం ఎవరు అంటే పూర్వం నిత్య నివృత్తి ఉన్నదే ఇప్పుడు నిత్య నివృత్తి ఉన్నది అనేటువంటి నిశ్చయం అంతే ఇది విషయ రూప బాధ అంటారు లేదా విషయ రూప నివృత్తి అంటారు పూర్వం అజ్ఞాన దశలో గురు శాస్త్రాలను అనుసరించి అది నిత్య నివృత్తమే ఉన్నది అది విషయరూప నివృత్తి కాన్ ఎప్పుడైతే మనకు నిశ్చయమైతుంది అహం బ్రహ్మాస్మ జ్ఞానం చేత అపరోక్షక బాధ ఎప్పుడైతుందో ఇది విషయ రూప నివృత్తి అనబడుతుంది ఇస్ ఆకారీ వృత్తి రూప బాధ జాతే పూర్వసిద్ధ అవిద్యాధికే అభావుకు ప్రకాశకరే హే చూడు ఇప్పుడు అహం బ్రహ్మాస్మ జ్ఞానోత్తర కాలం లోపల ఏ నివృత్తి ఉన్నదనే నిశ్చయమైందో ఇది పూర్వసిద్ధ అవిద్యాధుల యొక్క అభావమునే విషయం చేస్తుంది అయితే సో వృత్తి విషయీ రూప బాధే ఇప్పుడు కలిగినటువంటి ఏ నిశ్చయం ఉన్నదో ఇది విషయ రూప బాధ లేదా విషయ రూప నివృత్తి అనబడుతుంది అవరు విషయ రూప బాధ సే విన కేవల తీసుకే నిశ్చయ రూప విషయీ బాధకు అంగీకారం కరేతో అవురు విష అవురికి బుద్ధి కొనైతే సో నిశ్చయ భ్రమరూపు హోవేగా అయితే జ్ఞానోత్తర కాలంలో ఏదైతే విషయ రూప నివృత్తి లేదా విషయ రూప బాధ అయ్యిందో దీనికి విషయ రూప బాధను మొదలు స్వీకరించకుండా ఈ విషయ రూప బాధ భ్రమ అని సిద్ధమైతుంది ఎందుకంటే మొదలు విషయ రూప బాధను స్వీకరించకపోతే ఇప్పుడు నువ్వు ఏది లేదని నిశ్చయం చేసుకున్నావు విషయ రూప బాధ ఎట్లా నీకు దానికి ఒక విషయం అంటూ ఉండాలి కదా విషయం లేకుండా ఒకవేళ నువ్వు నిశ్చయం చేసుకున్నావు అనుకో అప్పుడు నీకు అన్యం నందు అన్యబుద్ధి అని చెప్పినట్లయితది పుట్టిగా నిశ్చయం చేసుకున్నావు నువ్వు అంటే నీ కపుల కల్పన అవుతుంది అది బ్రహ్మరూపం అవుతుంది హా పూర్వం నిత్య నివృత్తి ఉన్నది విషయ రూప నివృత్తి ఉంటే ఆ విషయ రూప నివృత్తి యొక్క చేసుకున్నావు ఇప్పుడు అప్పుడు సార్థకం ఒకవేళ విషయ రూప నివృత్తిని స్వీకరించకపోతే విజయ రూప నివృత్తి కలిగింది అంటే అది కపోల కల్పన లేదా భ్రమ అని సిద్ధమైతే అందుకని మొట్టమొదటి విషయ రూప నివృత్తిని ఒప్పుకోవాలి ఎందుకంటే నేహ నానాస్తి మరి అతహ అన్యదార్థం నేతి నేతి అనేటువంటి శృతి వాక్యాలన్నీ కూడా బాధ్ చేసినాయి జగత్తును అది నిత్య నివృత్తి ఉన్నది అది విషయ రూప నివృత్తి ఆ శృతుల ద్వారా చెప్పబడినటువంటి విషయాన్ని ఇప్పుడు నువ్వు నిశ్చయం చేసుకున్నావు దేని నిశ్చయం చేసుకున్నావు పూర్వమే శృతుల చెప్పబడినటువంటి ఆ విషయ రూప బాధ ఆ విషయ రూప బాధను ఇప్పుడు నువ్వు నిశ్చయం చేసుకున్నావు మూడు కాలాల్లో లేనే లేదు అంటే లేదని ఇదివరకే శుద్ధులు చెప్తున్నాయి మహాత్ములు చెప్తున్నారు లేదనే నిశ్చయం నీకు ఇప్పుడు నీకు మూడు కాలాల్లో లేనే లేదు అనేటువంటి నిశ్చయం అందుకని విషయ రూప బాధను స్వీకరించకుండా విషయ రూప బాధను గనక చెప్పినట్లయితే అది బ్రహ్మసిద్ధం అవుతుంది కపోల కల్పన అవుతుంది యాతే విషయ రూప బాధ అవశ అంగీకారం కియాచయ్యే అందుకని విషయ రూప బాధను మొదలు స్వీకరించాలి తాత ఇహ నిత్య నివృత్తి శబ్దకరి విషయ రూప బాధకాహి గ్రహణే అయితే శ్లోకంలో ఇక్కడ విద్యారాణ్య గురుదేవులు విద్య దృష్ట్యా శృతం తుచ్ఛం తస్య నిత్య నివృత్తి తహ ఇక్కడ నిత్య నివృత్తి అనే శబ్దము ఏ నివృత్తికి ప్రయోగం చేస్తున్నాడు అంటే విషయ రూప నివృత్తికి ప్రయోగం చేస్తున్నాడు అంటే మాయా తత్కార్యము మూడు కాలాల్లో లేదు అని అంతే చెప్పినాడు నిశ్చయం చేసుకునేది నీ వంతు అది కానీ మహాత్ముడు విద్యారణ్య గురుదేవులు లేదు నిత్య నివృత్తి అంటే మూడు కాలాల్లో లేదు తుచ్చము అలీకము జూట అని చెప్పినాడు ఇక అది నువ్వు నిశ్చయం చేసుకుంటే విషయ రూప నివృత్తి అవుతుంది అది నీ మీద అవలంబనం ఉండదు శాస్త్రం గురువులు మాత్రం ఇంతనే చెప్తారు మూడు కాలాల్లో లేదు అని ఇంతని చెప్తారు ఇది విషయ రూప నివృత్తి అంతే అని ఈ విధంగా నిత్య నివృత్తి అనే శబ్దానికి అర్థం తెలుసుకున్నాము ప్రాంతంలోకి రండిగా నూట శ్లోకానికి అవతారిక చూడండి నలభై ఎనిమిదవ అంకము అస సత్వం అసత్వంచ దర్శయతి ఇది శృతే అర్థం అసత్తమ అశీ అస్య సత్వం అసత్వం అసత్వంచ దర్శయతి అని అంత భాగము ఉపనిషత్తు ప్రమాణం ఉన్నది మూర్శనం ఉత్తర తాపన ఉపనిషత్తు తొమ్మిదవ ఖండం అస్య సత్వం అసత్వం చర్శయతి అంటే అస్య జగత ఈ జగత్తు యొక్క సత్వము అసత్వమును చూపెట్టింది మాయా అసౌ అస జగ సత్వంచ అసత్వం చర్శయతి అసౌ అంటే ఈ మాయా అస్స జగత అస్స అంటే ఈ జగత్తు యొక్క సత్వం అంటే ఉనికిని అసత్వం అంటే లేమిని అంటే భావాన్ని అభావాన్ని రెండింటినీ చూపెడుతుంది ఈ మాయనే ఉన్నది అని మాయనే చూపెడుతుంది లేదు అని కూడా మాయనే చూపెడుతుంది దృష్ట్యాంత సహితంగా చెప్తాడు శ్లోకం చూడండి అస్య సత్వ సత్వంచ జగత దర్శ ఎచ్చ యథా చిత్రపట తథా మొదల దృష్టాంతం తెలుసుకోండి చిత్రపటం ఉంది అనుకోండి ఒక వస్త్రము నందు చిత్రపటం చిత్రకారుడు అన్ని బొమ్మలు గీసాడు నది పర్వతం చెట్టు పుట్ట గట్టు అడవి ఉన్నట్టుగా అడవిలో ఆశ్రమం ఉన్నట్టుగా ఆశ్రమంలో ఋషులు మునులు సాధకులు ఉన్నట్టుగా పెద్దగా చిత్రం గీసాడు అనుకోండి ఇప్పుడు ఆ చిత్రము దేని ఎందుకు మనకు పటమున్నందు కనపడుతుంది వస్త్రం నందు కనపడుతుంది ఆ చిత్రాలనేటువంటి దృశ్యము చూపెట్టడానికి హేతు ఎవరైన పటమేంది ఎందుకంటే పటము తెరుచుకొని ఉన్నది కాబట్టి విస్తరింపబడి ఉన్నది కాబట్టి మనకు ఆ చిత్రాలన్నీ దృశ్యమంతా కనపడుతుంది ఆ వస్త్రమునే మనం చుట్టేసామనుకోండి ఇప్పుడు ఆ వస్త్రం ఏం చేసింది ఆ దృశ్యాలను కనపడకుండా చేసింది అంటే ఆ చిత్రపటంలోని చిత్రాల యొక్క సత్వమును అస్తిత్వాన్ని మరి అసత్వమును లేమిని అభావమును కూడా ఆ పటం ఏ విధంగా చూపెట్టిందో చిత్రాల యొక్క అస్తిత్వాన్ని సత్వమును మరి అసత్వమును పటం ఏ విధంగా చూపెట్టిందో అట్లా మాయ కూడా ఈ దృశ్యం మన యొక్క సత్వమును అసత్వమును చూపెడతాది అంతే కదా ఎప్పుడైతే ప్రళయం అవుతుందో అప్పుడు లేకుండా పోతుంది ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో మళ్ళీ చూపెడుతుంది ఎవరు చూపెట్టారు మాయనే కదా అట్లా యాభైవ అంకం చూడండి ఏకస్యా ఏ మాయా జగత్ సత్వాసత్వ ప్రదర్శకత్వే దృష్టాంతం మాహ ఒకే ఒక మాయ చేత ఈ జగత్తు ఒక సత్వము అసత్వం అంటే ఆభావము రెండు కూడా చూపెట్టబడతాయి అని దృష్టాంతం ఇచ్చినాడు ఎట్లా ప్రసారణాత్ సంకోచాత్ యథా చిత్రపట తథ ఆ చిత్రపటాన్ని ప్రసరింపజేసినట్లయితే అంటే విస్తరింపజేసినట్లయితే ఏమవుతుంది చిత్రాలన్నీ మనకు గోచరిస్తాయి కనపడతాయి దాన్ని చుట్టేసినట్లయితే చిత్రాలన్నీ కనపడకుండా పోతాయి అంటే చిత్రాల యొక్క సత్వాన్ని అసత్వాన్ని చిత్రపటం ఏ విధంగా చూపెట్టిందో అట్లా ఒకే ఒక మాయా ఈ దేహాలిక ప్రపంచం యొక్క అస్తిత్వాన్ని మరి అసత్వాన్ని రెండిటిని కూడా చూపెడుతుంది అనే విషయంలో చిత్రపట దృష్టాంతము ఇవ్వబడింది ఇంకా ఈ మాయ యొక్క స్వరూపాన్ని చెప్తూ ఏమంటాడు గ్రంథకర్త స్వతంత్ర అస్వతంత్రత్వ ఇది శృత్య ఇంత భాగము వృష్ణోత్తర తాపన ఉపనిషత్తు తొమ్మిదో ఖండంలోనే ఉంది ఈ మాయ స్వతంత్రము ఉన్నది మరి కూడా ఉన్నది అని శృతి మాత చెప్పింది ఇది శృత్య మాయా స్వతంత్ర్య అస్వతంత్ర్యే దర్శితే శృతి ద్వారా ఈ మాయ స్వతంత్రం అస్వతంత్రం కూడా ఉన్నదని చూపెట్టబడింది త్ర ఉపత్తి మాహ ఈ మాయలో స్వతంత్రత ఉన్నది అస్వతంత్రత ఉన్నది అని మనకు చూపెట్టినాడు గ్రంథకర్త అస్వతంత్ర హి మాయా సత్ ప్రతీతేర్ వినా చితి స్వతంత్రా విధంగా అస్వతంత్రం ఉన్నది అంటే చితేర్ వినా మాయా ప్రతీతే అస్వతంత్ర చైతన్యాన్ని అధికరించుకొనే చైతన్యాన్ని ఆశ్రయించుకొనే మాయ ఉన్నది మాయ ఉన్నది అని దాని యొక్క అస్తిత్వం సిద్ధి కావాలంటే తెలుసుకునేవాడు తాను ఉంటేనే కదా మరి ఇప్పుడు దాని యొక్క ప్రతీతి మాయా ఉన్నది అని ఎవరి ద్వారా సిద్ధి అవుతుంది ఎవరి ద్వారా తెలియబడుతుంది అంటే చేతనం ద్వారానే అంటే మా యొక్క అస్తిత్వము చేతనం వల్లనే వచ్చింది లేకపోతే మా యొక్క లేదు అందువల్ల ఇప్పుడు పరతంత్రమైందా లేదా అస్వతంత్రమైందా లేదా అంటే మొదలు చేతనం ఉంటేనే తర్వాత మాయ ఉన్నది అని సిద్ధమవుతుంది మొదలు నువ్వు ఉన్నవని నేను అజ్ఞాని అని అజ్ఞానాన్ని ప్రకటన చేస్తున్నావు అజ్ఞానం అన్న మాయా ఒకటే కదా మొదలై నువ్వే లేకపోతే మాయ ఉన్నదని చెప్పేవాడే కూడా చెప్పండి అన్నప్పుడు మా యొక్క సిద్ధి చేతనాధీనంలో ఉంది ఎందుకు చేతనాన్ని ఆశ్రయించుకొని ఉన్నది స్వతంత్ర సత్త లేదు దానికి అస్వతంత్రం ఉన్నది అని తెలుసుకోవాలి ఇక స్వతంత్రం ఉన్నది ఎట్లా సిద్ధి చేశాడు గ్రంథకర్త అనంటే తథాయవా అసంగస్య అన్యథాకృతేవత అపి సార్ ఉత్తరార్థంలో చెప్పినాడు స్వతంత్రం ఎట్లా ఉన్నది మాయా అంటే కూటస్థ అసంగ ఆత్మను అన్యతాకృతే అది వేరే తీరిగా మారుస్తుంది చక్రవర్తి అయినటువంటి బికారిని చేస్తుంది ఎవరు ఈ మాయ జగత్తుకే అధిష్టానమైనటువంటి వాణ్ణి నేను జీవుణ్ణి నేను అల్పజ్ఞుణ్ణి అల్పశక్తి మంతుణ్ణి దుఃఖిని కర్తను భోక్తను అనేటువంటి ఈ వీణ్ణి దీనిని చేసిందా లేదా ఇది ఎవరు చేశారు మాయా మరి ఈ విధంగా చేయుటలో స్వతంత్రం కాదా స్వతంత్రమైంది అంటే కూటస్థ అసంగమైనటువంటి ఆత్మను జీవునిగా చూపెట్టేది ఈశ్వరునిగా చూపెట్టేది మాయా స్వతంత్రం చూసారా మాయా స్వరూపం చేత అస్వతంత్రం కానీ కూటస్థ అసంగ ఆత్మను జీవునిగా చూపెట్టుట మరి ఈశ్వరునిగా చూపెట్టుట ఆ భాష రూపంలో ఇది స్వతంత్రత ఉన్నది ఈ విధంగా చేయుటలో మాయకు స్వతంత్రత ఉన్నది అని చెప్తాడు ఇప్పుడు ఉత్తర శ్లోకంలో స్వభాషక చైతన్యం విహాయ నా ప్రకాశతే ఇది అస్వతంత్ర అస్వతంత్రం ఎందుకు ఉండేది అంటే స్వభాషక చైతన్యం విహాయ ఆ మాయను ప్రకాశించేటువంటి చైతన్యాన్ని విడిచి దానికి స్వతంత్ర సత్త లేదు అందుకని అది అస్వతంత్రం ఉన్నది ఇక అసంగస్య ఆత్మన అన్యతాకరణాత్ స్వతంత్రాపీ ఇత్యర్థ అసంగస్య ఆత్మ అసంఘమైనటువంటి ఆత్మను అన్యతాకరణం అంటే జీవరూపంలో మార్చేసింది కొన్ని బికారిని చేసింది అందువల్ల స్వతంత్రమైపోయింది అని చెప్తూ మరి అన్యతాకరణత్వం ఏమో స్పష్ట అయితే అసంగ ఆత్మను అన్యతాకరణం చేసినందులో స్వతంత్రం మాయని చెప్పారు కదా మరి అన్యతకరణం అంటే ఏమిటి అది కొంచెం స్పష్టం చేయండి అంటే చెప్తున్నాను విను అంటాడు నూట శ్లోకం కూటస్థ అసంగమాత్మానం జగత్వేన కరోతి సా చివరూపేణ జీవేశావర్మ మే చెప్తున్నాడు కూటస్థ అసంగ జగత్వేన కరోతి సా అంటే అది ఆ మాయా కూటస్థ అసంగ ఆత్మను జగద్ రూపంలో మార్చేసింది ఏ విధంగా చిదాభాస స్వరూపేణ జీవేశా నిర్మే చివర నిర్మాణం చేసింది జగదూర్ శంకరాచార్యుడు మాయా పంచకంలో చెప్తాడు నిరూపమ నిత్య నిరం సకేప్యఖండే మై చితి సర్వ వికల్పనాది జగతి సజీవ భేదం స్వఘటిత ఘటన పటియసి మాయా అఘటిత ఘటన పటియసి గటింప దాన్ని కూడా ఘటింపజేసి చూపెట్టేటువంటి సామర్థ్యం గల ఈ మాయా నిరుపమానము ఉపమాన రహితమైనటువంటిది నిత్యము నిరంశము అంశాంశీభావము లేదు అఖండమున్నది అటువంటి నా స్వరూపం ఖండఖండాలుగా చేసింది అంటాడు జగత్ ఈశ జీవేదం ఇది జగత్ అని ఇతడు ఈశ్వరుడు అని ఇతడు జీవుడని ఇగో ముక్క ముక్కలు చేసింది నా స్వరూపాన్ని ఖండఖండాలుగా చేసింది ఇది ఎవరు చేశారు అని అంటే ఘటన పటియసి మాయా సర్వ వికల్ప నాది శూన్య ఏ వికల్పం లేదు అఖండ స్వరూపం నాది అటువంటి దాని ఎందు వికల్పం చేసి ఖండఖండాలుగా చేసి జగత్తు ఈశ్వరుడు జీవుడు భేదం చేత చూపెట్టింది ఇవో ఇది మాయా అఘటిత ఘటన పటియసి మాయా అని ఆచార్యులు చెప్తున్నారు అందువల్ల జీవే సేవాభా సేన కరోతి అని అంటూ అక్కడే నృసింహ ఉత్తర తాపన యోపనిషత్తుల్లో ఈ మాయ గురించి విస్తార వర్ణన చేయబడింది ఆభాస రూపంలో చేసింది అఖండ చైతన్యాన్ని నిర్వికల్ప చైతన్యాన్ని మాయా ఎందు ఆ చైతన్యం యొక్క ఆభాషను కల్పించి ఈశ్వరుడని నిర్మాణం చేసింది ఈశ్వరుడని కల్పన చేసింది ఇక అవిద్య ఆ చైతన్యం యొక్క ఆభాసనే కల్పించి జీవుడని నిర్మాణం చేసింది జీవుడని కల్పన చేసింది ఇదే మాయ యొక్క అన్యతాకరణం ఈ అన్యతాకరణం మాయకు స్వతంత్రం ఉంది మాయ ఎందు చైతన్యమక ఆభాసము ఈశ్వరుడు అన్నాము అవిద్య ఎందు ఆభాసము జీవుడు వీళ్ళని ఆభాస రూపములుగా జీవేశ్వరుడుగా మార్చడానికి ఎవరు సహాయమైనా తీసుకున్నదా మాయ స్వతంత్రం ఉన్నది జీవేశ కరోతి ఇది శృత్యుక్తం జీవేశ్వర విభాగం చ కరోతి ఇత్యాహ జీవేశర్వతి ఇంత భాగము నృసం ఉత్తర తాపన ఉపనిషత్తు మంత్రభాగం జీవేశ్వరులను ఆభాస రూపంలో చేస్తుంది ఎవరు ఈ మాయా అనేవి శృతిలో చెప్పబడిన విధంగా ఈ మాయ స్వతంత్రంగా జీవేశ్వర విభాగం చేసింది ఏ విధంగా చేసింది చిదాభాస స్వరూపేణ జీవేశవు అర్మాణం చిదాభాస రూపంలో జీవేశ్వరును నిర్మాణం చేసింది నన్ను ఆత్మన అన్యతాకరణే కూటస్థత్వ హాని శా మరి ఎప్పుడైతే ఆసంగ కూటస్థ ఆత్మను అన్యతాకరణం చేసిందో అంటే ఆభాస రూపంగా మార్చిందో అప్పుడు కూటస్థుని హాని అయిపోతుంది కదా కూటస్థుడే లేకుండా పోతాడు వాళ్ళు ఇంకో రకంగా మార్చింది కదా పాలు జడి పెరుగైన తర్వాత మళ్ళీ ఆ పెరుగు పాలు అవుతాయా కావు పాలు చెడిపోయినాయి పాలు నష్టమైపోయినాయి అట్లా కూటస్థ అసంగ ఆత్మను అన్యతాకరణం అంటే చిరాభాష రూపంలో జీవేశ్వర విభాగం చేసిందనంటే ఇక కూటస్థుడు నష్టమైపోయినాడు కూటస్థత్వమే భంగమైపోయింది హానమైంది అంటాడు ఈ విధంగా శంక చేస్తే బాబా అట్లా కాదు అంటాడు శ్లోకం ద్వారా చెప్తున్నాడు కూటస్థమను పద్ధత్య కరోతి జగదా అధికం దుర్ఘటవిధం మాయామత్కృతి ఇప్పుడు మా యొక్క చమత్కారం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నాయి చైతన్యం చైతన్యంలో మార్పులు చేర్పులు వికారాలు ఏమీ జరగలే అది ఉన్నది ఉన్నట్టుగానే ఉంది అన్యతా రూపంలో చే ఒక నాటకంలో దేవదత్తుడు అనేట వ్యక్తి వాడు ఒక వేషాన్ని ధారణ చేసుకున్నాడు ఒక పాత్రను స్వీకరించి రాముడో కృష్ణుడో ఏదో వేషాన్ని ధారణ చేసుకున్నాడు ధారణ చేసుకున్నంత మాత్రం చేత ఆ దేవదత్తుడు రాముడు లేదా కృష్ణుడు దేవదత్తుడు దేవదత్తుడుగానే ఉన్నాడు కాని అన్యత రూపంలో వేరే వేషంలో కనపడుతున్నాడు అవ చేసింది మాయా చైతన్యాన్ని ఏమీ చేయలే కానీ వేరే తీరుగా చూపెట్టింది ఆభాస రూపంలో చూపెట్టింది సూర్యుని యొక్క ప్రతిబింబము నీటిలో కనపడుతుంది అది సూర్యుని యొక్క ఆభాసనే కదా సూర్యుడు అయితే కాదు కదా నీటిలో సూర్యుడు ఉన్నాడా లేడు సూర్యుని యొక్క ఆభాస అది అసలైన సూర్యుడు అతడేం చెడిపోలే ఉన్నది ఉన్నట్టుగానే మన జోం కట్టం అట్లే ఉన్నాడు చెడిపోకుండానే ఆభాస రూపంలో కనపడుతున్నది నీటి యందు అట్లే మాయా యందు ఈ చైతన్యము చెడిపోకుండానే భంగం కాకుండానే జీవేశ్వర రూపంలో ప్రకటమయ్యింది గోచరిస్తుంది అని చెప్పినాడు కూటస్థం అనుపదృత్య కూటస్థుణ్ణి నాశనం చేయకుండానే జగదాదికం కరోతి ఈ జగత్ అని ఈశ్వరుడని జీవుడని భేదము చేసింది ఈ మాయ ఎటువంటి మాయా దుర్ఘటైక విధాయిన్యం దుర్ఘటత్వమే దాని యొక్క ముఖ్య ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యం చేయకపోతే అదే అమ్మాయ చెప్పండి ఇప్పుడు ఒక ఐంద్రజాలికుడు గారెడీ వాడు వాడు ఊరంతా డండోరా వాయించాడు ఈ రోజు ఐంద్రజాలిక ప్రదర్శన జరుగుతున్నది అందరూ రావాలి అని డండోరా వాయించాడు ప్రేక్షకులు వచ్చారు వచ్చి చుట్టూ నిలబడ్డారు ఇక మధ్యలో ఐంద్రజాలికుడు ఇంద్రజాలను చూపెట్టడానికి గారెడీ విద్యను చూపెట్టడానికి ఉపక్రమించి చేతిలో ఒక పుష్పాన్ని తీసుకొని అందరికి చూపెట్టి ఇదంతా ఏందండి అందరు అంట్లున్నారు ఇది పుష్పము అన్నారు ఇగో నేను దీన్ని ఇప్పుడు పుష్పముగా మార్చి చూపెడతా అన్నాడు అనుకోండి అదేమన్నా మాయానా చెప్పండి అదేం గారెడయా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పేది చూపెట్టేది అదేం గారెడా అది గారెడీ కాదు అది మాయ కాదు ఏమన్నా వింత చూపెడితేనే కదా మాయా ఓ ఇది మాయ ఉన్నదే అంటారు అప్పుడు మాయా అంటారు ఉన్నది ఉన్నట్టు చూపెడితే మాయ ఎట్లా అంటారు అట్లా నీ మాయ భగవంతుడే చెప్పాడు మామ మాయా దురత్య అని నీ మాయ ఏం చేసిందని నిన్ను ఉన్నది ఉంచి అన్యత రూపంలో చూపెట్టింది అందుకనే మాయ అన్నారు అదే దుర్ఘటం ఆ దుర్ఘటత్వమే మా యొక్క లక్షణం ఇష్టసిద్ధిలో విముక్తాచార్యులు ఈ విధంగా చెప్తారు దుర్ఘటత్తమ విద్యాయా భూషణం నూ దూషణం కథంచే అవిద్యత్వం దుర్ఘటం భవేత్ ఇష్టసిద్ధి సిద్ధి గ్రంథాలు ఉన్నాయి మనకు ఐదు గ్రంథాలు ఉన్నాయి సిద్ధి గ్రంథాలు అద్వైత సిద్ధి బ్రహ్మసిద్ధి ఇష్టసిద్ధి స్వరాజ్య సిద్ధి నైస్కర్మ సిద్ధి సిద్ధి గ్రంథాలు ఐదు ఉన్నాయి అందులో ఇష్టసిద్ధిలో చెప్తున్నాడు అవిద్యా దుర్ఘటత్వం భూషణం నతు దూషణం అంటాడు అవిద్యకు ఈ దుర్ఘటత్వం ఏదైతే ఉందో అంటే ఘటింప శక్ముగా అనేదాన్ని ఘటింపజేసి చూపెట్టేటువంటి స్వభావం ఏదైతే ఉందో ఇది దానికి భూషణమే అంటాడు ఇది దూషణం కాదు భూషణమే ఒకవేళ ఆ విధంగా చూపెట్టకపోతే అవిద్య యొక్క అవిద్యత్వమే లేకుండా పోతుంది అంటాడు మా యొక్క మాయత్వమే లేకుండా పోతుంది దానికి మాయనే అన్నారు ఘటింపరాని దాన్ని ఘటింపజేసి చూపెడితేనే మాయా అని అంటారు లేకపోతే దానికి మాయానే అన్నారు మాయత్వమే లేకుండా పోతుంది అందుకని ఆ విధంగా చూపెడితేనే మాయా అదే చమత్కారం అంటాడు అయితే ఏమని చూపెట్టింది కూటస్థాన్ని నాశనం చేయలేదు కూటస్థుల్ని ఎట్లా అట్లనే ఉంచి లేనిదాన్ని చూపెట్టింది అందుకని కూటస్థునికి ఏమీ హాని లేదు అని శ్లోకం ద్వారా చెప్పినాడు నన్ను కూటస్థత్వ అవిఘాతేన జగదాది స్వరూపత్వ ఆపాదనం దుర్ఘటన ఇది ఆశంక్య మాయా దుర్ఘటక విధాయిత్వాత నా ఇదం ఆశ్చర్య కారణం ఇత్యాహ అయితే కూటస్థ అసంగ ఆత్మను ఉన్నది ఉంచి అంటే కూటస్థాత్మకు ఏ మాత్రం విఘాతం చేయకుండా ఏమాత్రం హాని తలపెట్టకుండా ఉన్నది ఉంచి జగదాది రూపంలో మార్చుట ఇది దుర్ఘటం కదా అంటే అదే దాని యొక్క స్వభావం అంటాడు ఆ దుర్ఘటత్వమే దాని యొక్క స్వభావము దుర్ఘటయిక విధాయి దుర్ఘటత్వం చేయుటే దాని ముఖ్య కార్యం ఇక ఇదే ఆశ్చర్యం అంటాడు ఈ విధంగా నూట ముప్పై శ్లోకాల పర్యంతం తెలుసుకుందాం ఇంకా ఈ మా నిరూపణనే విస్తారంగా చేస్తాడు ఆ విషయం క్రమంగా రేపటి తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనత్ సహ వీర్యం కరజస్వి నావే తమస్ విద్విషావహే ఓ శాంతిశాంతిశ